ఎందుకు వారి ప్రభు వైపున చూస్తూ ఉంటాయి ప్రళయ దినానా అల్లాహ వైపు నుండి లభించే వరాల్లో అతి గొప్పది అల్లా వైపు నుండి లభించే ప్రసాదాల్లో అనుగ్రహాల్లో అతి విలువైనది ఇది అల్లా యొక్క దర్శనం సహెబ్ముస్లిం జామ తిరిమిదిలో సొహెబ్ రూమిర్ అది అల్లాహు తాలను వారి యొక్క ఉల్లేఖనం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 తెల్లగా మరియు తేజోవంతంగా చేయలేదా అలం తుద్హిల్నల్ జుంజీ నినన్నార్ నీవు మమ్మల్ని స్వర్గంలో ప్రవేశించలేదా నరకం నుండి మాకు రక్షణ కల్పించలేదా అంటే ఇవన్నీ నీవు చేశావు అల్లా ఇంతకంటే మించిన మరి ఇంకా ఏ విషయం ఉండవచ్చు ఫయక్ హిజాబ్ అప్పుడు అల్లాహుతాల తన మధ్యలో మరియు స్వర్గవాసుల మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్డు తెరను దూరం చేస్తాడు ఫోషైన్ అహబ్బ ఇలైరి ఇలా రబ్బిహిం అప్పుడు వారు తమ ప్రభువును చూసుకుంటారు తమ ప్రభువును చూడడం కంటే అతి గొప్ప విషయం వారి వద్ద ఇక ఏమీ ఉండదు సుమ్మ తల హాదిహిల్ ఆయా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 ఒక కేకే వేసే వ్యక్తి విజ్ఞప్తి చేస్తాడు యాన్నా ఓ సర్గవాసులారా ఇన్ ఐందల్లాహిమో ఐదా అల్లాహ్ మీతో ఒక వాగ్దాన సమయం తీసుకుంటున్నాడు మీతో కలవడానికి అల్లాహతల ఆ వాగ్దానాన్ని మీకు పూర్తి చేయాలనుకుంటున్నాడు అప్పుడు వారంటారు అలంయుథిలుల్లాహు మీజాననా అల్లా యొక్క మా పుణ్యాల త్రాసును చాలా బరువుగా చేయలేదా ఒయి వయ్యుదు మా ముఖాలను తేజవంతంగా తెల్లగా చేయలేదా ఒయిదునల్ జన్నత జీనమినన్నర్ మమ్మల్ని స్వర్గంలో ప్రవేశించి నరకం నుండి రక్షణ కల్పించలేదా ఫయక్ షిఫుల్ అప్పుడు తెర తీయబడుతుంది ఫయందు ఇలై అప్పుడు వారు అల్లాను చూస్తారు ఫవల్లాహిమా అతహు ముల్లాహుషై అన్ అహబ్బ ఇలైహిం ఆయునహు అల్లాహ సాక్షిగా ఆరోజు అల్లాహ్ వారికి ఏ ఏ విషయాలైతే ప్రసాదించాడో వాటిలోకెళ్ళ అన్నిటికంటే ప్రీతికరమైనది మరియు వారి కళ్లకు చల్లదనమైనది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 అల్లాహ వైపున చూడడం అల్లాహ్ యొక్క శుభవంతమైన ముఖం దర్శనం కలగడం అతి గొప్పవరం తాలా ఇలాంటి గొప్పవరం మనందరికీ ప్రసాదించాలని మరియు ఆయన మనకు ఈ దర్శనం ప్రసాదించడానికి ఏ సత్కార్యాలు అవసరమో అలాంటి సత్కార్యాలు కూడా చేస్తూ ఉండే భాగ్యం మనకు ప్రసాదించుగాక ఐ మీన్ అల్లా అల్లాతో దువా కూడా చేస్తు ఉన్నాము అల్లా మనకు ఆయన శుభవంతమైన ముఖ దర్శన భాగ్యం కలగజేయాలి అని అయితే దీని కొరకు నిజమైన విశ్వాసంతో పాటు నమాజులు పాబందీగా చదువుతూ ఉండడం చాలా అవసరం ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ ఇంతమాత్రం ఆలస్యం కాకూడదు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 అయితే మహాశివులారా ప్రళయ దినాన అల్లా దర్శన భాగ్యం మనకు కలగాలంటే తప్పకుండా మనం విశ్వాస మార్గాన్ని అవలంబించాలి షిరుకులు విడనాడాలి నమాజ్ ఐదు పూటలు చేస్తూ ఉండాలి ప్రత్యేకంగా ప్రోక్త సల అల్లాహాలే ఈ హదీసులో ఈ రెండు నమాజుల గురించి ఏదైతే తెలిపారో సామాన్యంగా వ్యాపారాల్లో ఉన్నవారు పడుకునేసరికి రాత్రి అవుతుంది పూట చిన్నపాటి కొంత కైలులా నిద్ర కూడా అవసరం ఈ విధంగా వారి యొక్క ఫజర్ మరియు అసర్ నమాజ్ మిస్ అవుతూ ఉంటుంది అలా కాకుండా వారు దాన్ని పాటిస్తూ ఉండాలి అల్లా యొక్క దర్శన భాగ్యం ఇన్షాల్లా లభిస్తుంది అల్లాహతాల మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించుగాక మనం మరికొన్ని విషయాలు ఆ స్వర్గంలో ప్రవేశించడానికి మరియు ఆ స్వర్గాన్ని పొందడానికి ఎలాంటి జాగ్రత్త అవసరమో దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా మనం తెలుసుకుందాము స్వర్గం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 ఏడు సార్లు స్వర్గం కోరుతారో స్వర్గం స్వయంగా సిఫారసు చేస్తుంది ఓల్లా ఇతన్ని స్వర్గంలో ప్రవేశించు అని మరెవరైతే నరకం నుండి రక్షణ కోరుతారో ఏడు సార్లు స్వయంగా నరకం సిఫారసు చేస్తుంది ఓ అలా ఇతన్ని నరకం నుండి రక్షణ కలిగించు అని అయితే మహాశివులారా ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రాంలు వింటూ ఉన్నప్పుడు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 అని అనిపిస్తుంది చాలా విషయాలు ప్రవక్త సలహీ సలం వారి వద్ద తెలుసుకున్నవి కూడా మర్చిపోయినట్లుగా ఏర్పడుతుంది అప్పుడు అవ్వ ఒక రద్ సిద్ధిక రది అన్నారు ఇలాంటి పరిస్థితి మాకు కూడా ఎదురవుతుంది అయితే పదండి వెళ్ళి మనం ప్రవక్త సలహీ సలం వారికి కనుక్కుందాము ఇద్దరు కలిసి ప్రవక్త వద్దకు వెళ్తారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు ప్రవక్త సలల్లాహు అలైవలం అంటారు సద్దిదు అకారి మీరు ఇరవై గంటలు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 మరెవరైతే నన్ను అనుసరించారో నా విధేయత పాటించారో వారే తిరస్కరించిన వారవుతారు ఈ విధంగా మహాశయులారా ప్రవక్త సల్లల్లాహు అలూసలం బాటను తప్పకుండా మనం అనుసరించాలి ప్రవక్త ముహమ్మద్ సల్లహ్ సలం వారిని విశ్వసించడం ఆయన బాట అనుసరించడం ఎంత ముఖ్యమో స్వయంగా ప్రవక్త సల్లల్లాహుహ అలైస్లం ఒక సంఘటన రూపంలో దీని ఉదాహరణ ఏదైతే మనకు తెలియజేశారో దానిని మీరు కూడా శ్రద్ధగా వినండి